సరే ప్రార్థన మనం స్టా ఆరంభించుకుందాం స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడ నీకే స్థుతులు స్తోత్రమైన అబ్రహాంసాకి యాకబులు గొప్ప దేవ కృపా సత్య సంపూర్ణ జీవం తండ్రి నీకు వందాలిసయ ఈ గడిచిన కాలవంత ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్న అయినా మమ్మల్ని కాల్చి కాపాడి ఇక నూతన దినం నూతనమైన కృపను మాకు అనుగరించిన అయినా మీకు గడిపే ధన్యత మీరు మాకు అనుగరించిన ఇక నీకు ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావ మీ వాక్యం మేము ధ్యానించుకు వచ్చినాం దేవా మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు వాక్యంలోని సత్యాన్ని మీకు గ్రహించలాగిన మాకు ఆత్మీయ మా హృదయాలు తెరవండి వాక్యం ద్వారా మాట్లాడండి పరిశోధాత్మక జరిగించింది మీ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి నెట్వర్క్ ప్రభావ మీకు కంట్రోల్ తీసుకుంటున్నాం ప్రభా ఏసీకి ప్రభావ మీరు తీసుకోండి ప్రతి ఆటంకాలు కొట్టివేండి ప్రభా ఆ బిడ్డ నడిపించి ఈ ఆరదంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోమాలి ఏసు క్రీస్తు పరిషద్ నామిన ప్రాతిష్టం తంది ఆమెన్ ఆమెన్ కళ్ళు రాయ గలమా కవి కలతో వరణించ గలమా కలలతో వివరించ గలమా నీ మహోన్నతమైన ప్రేమా aaradin trunum aaradin trunum aaradin trunum aaradin trunum rarajuvine na tandre vinime nanu viruva vira bhayanu రాజువు నీవే నా తన్ విని విడువ ఎడవయను కల్లతో రాయగలమా కవితలతో వరణీచ కళ్ళతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని విరణించు చున్నవి శములు నీ మహిమలు వివరించు చిన్నవి అంతరిక్షము నీ చేతి పని వర్ణించు చెన్నవి దేవాణము నీ కొరకైదించు చూడది ప్రాణము నికల కైదీచ నది ఆరాది ఆరాది తును కవితలతో వరణీ జ గలమా కలలతో వివరీ జగలమాతమైన ప్రేమా సేరాపులు బులు నిత్యమునిస్తుతి చూ నవీ మహాదూతలు ప్రధాన దూతలు ముఖీ చుచూ నవీరాపులు నిత్యమునిస్తుతి చుచూ నది మహాదూతలు ప్రధాన దూతలు ప్రాణము నీ కొర కైద చో నది దేవాల ప్రాణము నీ కొల కైద పిజు చో నది ఆరాధి aaradinthul aaradinthul aaradinthul raajavunive na tandrivive nanu viduvabu yedabhayanum raajavunive na tandrivive నను విడువ ఉడబాయను కలముళ్ళతో రాయ గలమా కవితలతో వర్ణించగలమా కళలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమా ఆరాధించు ఆరా రాశన పత్రిక మధ్యాహ్నం సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అలలుయ్యా సరే ప్రారంభ చేసుకుందాం చూద్దని గుప్పని కొందరు నా చూడకు బాక్యం మొత్తం ఇందులో మేము సత్య గ్రహించాలా దీన్ని ప్రకటించలాగునా మీరే మాకు సాయం చేయండి రోగప్పని కొందరు నచ్చేస్తాం కానీ ఓట్లు కలిగి మాకు ఉండాలే శ్రోభ నీకో ప్రేమ కలిగి మేము ఉండాలి ఓపిక లేకపోతే మా సేవంతా వ్యర్థమేశ్వభ మాకు అందరికీ ఓపిక మీరు దయచేసి మీరు అర్థపరచుకోమని వేసిన పర్సన్ ఎంత చెప్పినారు ఏడో వచ్చింది సిస్టర్ జాన్ బ్రదర్ వాయిస్ కట్ అయినట్టు ఉంది కట్ అయింది అదే జాన్ బ్రదర్ది కట్ అయి కొన్ని మాటలు వినిపిస్తుంది మళ్ళీ సూత్రం ప్రభావ పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తిమంతుల సర్వనతుల నీకు అందాలేసయ్య అబ్రహాం విశాఖ యాపకుల గొప్ప దేవ కృపాసక్తి సంపూర్ణ జీవం వల్ల తల్లి ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు ఇక నూతన దినం మాకు అనుగ్రించేందుకు నీకు అన్నా ప్రభావ ఈ యొక్క మధ్యకాల ఈ వాక్యం మీద ధ్యానిస్తుందిగా ప్రభావం ఇక పరిశుధార్థ అభిషేకంతో నింపండి నూతనంగా మేము అభిషేకించి అయినా మీరే వాక్యం మాట్లాడండి నా తండ్రి ఇసు ప్రభావ నా తల్లి మీ వాక్యంలో ఓ ప్రభావ ఆత్మీయతలు ఇప్పండి మా అంతరంగా కురిసిన మీరు బలపరచండి మా అంతరంగా కురిసిన ఆత్మీయతలు ఇప్పండి మా చెవులు విప్పండి ప్రభావ మీ స్వరమే వినాలా అయినా మాకు ఆత్మను ప్రభా జీవము శరీరం ఏకమై ప్రభా నేను శిపించాలా మీ ఆత్మకు మంచి పరిశుద్ధ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించి మీ ఆత్మధర్మం నింపి నడిపించి ఈ నామాన్ని మేమే తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ నిన్నటి దినము మనము ఏహెచ్కే గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూసినాము ఏహెచ్కల్ గ్రంథము రెండో అధ్యాయంలో నుంచి మనకు వాక్యం మనం చూసినాము గతంలో ఒకసారి మనం చూసినాము నిన్న కొన్ని వాక్యాల దానికి సంబంధించి మనం చూసినాం కాబట్టి ఒకసారి మనం ఒక వాక్యం చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం మనం నిన్నటి వినం చూసిన వాక్యం ఏంటంటే ఏహెచ్కల్ గ్రంథం మూడో అధ్యాయంలో మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చను ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీకు కనుగొన్న దాన్ని భక్షింపము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయల్ పోయి వారికి ప్రకటన చేయము అని దేవుడు ప్రవక్తతోని మాట్లాడుతున్నాడు చూడండి ఆ గ్రంథంలో ఏం రాయబడింది అన్నప్పుడు మనం చూసినాం నిన్నటినా అందులో ఎన్నో విలాపములు మనో దుఃఖములు మనో అక్కడ నేను చూడగా పదవచ్చు రెండో అర్ధం పదవచ్చులో నేను చూడ నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దకు చేపబడిను ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను రాయబడినదై ఉండేను మహావిలాపములు మనో దుఃఖములు రోదనను అందులో రాయబడి ఉండేను నిన్న దిన మనం ఈ వాక్యం అని కాబట్టి ఆ అందులో ఏం రాయబడ్డాయి అన్నప్పుడు ఆ ఎంతో శ్రమతో కూడింది అంటే ప్రవక్తకు దేవుడు ఏదో చూపించబోతున్నాడు అంటే ఈ శ్రమల కాలంలో ఉంటున్న మనం కూడా దేవుడు అంటే ఆయన గ్రంథం అంటే పరలోక నుంచి అది అది ఆయనకి ఇవ్వబడుతుంది కాబట్టి పతిది పరలోకం నుంచే మనకు అనుగ్రహించబడుతుంది అని మనసారి మనం జ్ఞాపం చేసుకుంటాం ఎందుకంటే దేవుని వాక్యం మనం ధ్యానించేటప్పుడు పతిదీ ఆయన బయలుపరచాల్సిందే కాబట్టి ఏహెచ్కేళ్ళకి దేవునికి హస్తము ద్వారా ఆ గ్రంథము అది ఆయన చేతికి ఇవ్వబడుతుంది ఆయన భక్షించమట్లాడు అది ఆహారంగా తీసుకోమట్లాడు తర్వాత అది తీసుకొని పోయి ఇస్రాయల్ ప్రజల నాయ్యను ఎందుకు ఆ రీతిగా ప్రకటించమన్నాడు మనం అర్థం చేసుకోవాలా అందులో ఎన్నో విలాపములు ఎన్నో మౌన దుఃఖంలో రాయబడి ఉన్నాయి అంటే ఎంతో శ్రమతో కూడింది అన్నట్టు అంటే శ్రమ ఎంత భయంకరంగా ఉంటుందో అక్కడ రాయబడుతుంది చూడండి వాళ్ళకు పోయి ప్రకటన చేయమంటున్నాడు అక్కడ చూడండి ఎందుకంటే ఎందుకు ప్రకటన చేయమన్నాడు అన్నప్పుడు చూడండి ఆ కాలంలో ఇస్ట్రాల్ ప్రజలు భయంకరంగా వాళ్ళు దేవునికి తిరుగుబడతానని చేసినారు వాళ్ళు కాబట్టి మనం చూస్తున్నాం ప్రాతి నిబంధన కాలంలో ఈ రోజు కూడా ఆ రీతిగానే తిరుగుబడతానని జరుగుతూనే ఉంది చూడండి ఎందుకు అన్నప్పుడు మనం అర్థం చేసుకో అందుకే మొదటి అధ్యయనం రెండు అధ్యాయంలో చూసినప్పుడు నరపుత్రుడు నువ్వు చక్కగా లేచి నిలబడు నేను ఇంట్లో మాట్లాడాలను కాబట్టి మనం దేవుని మన జీవితాల్లో మనం చక్కగా ఉండాలా మనం సంపూర్ణంగా ఆయన ఎందుకు నిలబడాలా ప్రభు కొరకు మనం నిలబడాలా ఎందుకు నిలబడమన్నప్పుడు అప్పుడు వేసుకెళ్ళే ఉన్నాడు భూమి మీద ఉన్నాడు భూమి మీద ఉన్నాడు ఆయన సాగి ఆ దర్శనం చూసినప్పుడు మొదటి అధ్యాయంలో ఆయన పడిపోయినాడు అయినా అది చూడలేకపోయిన దర్శనం తర్వాత దేవుని ఆత్మ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు ఆయన లేచి నిలబడితే దేవుని ఆత్మ వచ్చి ఆయన నిలబెట్టినట్టు మనం చూస్తాం అక్కడ కాబట్టి మనం అర్థం చేసుకోవాలా దేవుని స్వరం అని వినాలంటే దేవుని ఆత్మ మనలోకి రావాలా కాబట్టి ఆయన స్వరం అని ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన జీవం వస్తూ ఉంటాయి అప్పుడు మనం లేచి నిలబడి స్వరం విన్నప్పుడు దేవుని ఆత్మని నిలబెడతాది కాబట్టి నిన్న దేనో మనం చూసినాం దేవుని ఆత్మ వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి సేవ చేస్తున్నారు ఎలాంటి విశేషమైన సేవ చేస్తున్నారు భవిష్యత్తులో ఆ కాలంలో వాళ్ళ కాలంలో కాబట్టి ఇగ సమాప్తులు ఉన్న మనం కూడా అలాంటి సేవ చేయాలన్నప్పుడు దేవుని ప్రతినిధిగా మనం నిలబడాల దుస్తులకు వ్యతిరేకంగా నా పక్షం ఎవరు నిలబడతానో దావిది రాజు తో దేవుడు మాట్లాడినప్పుడు దావి చెప్తే నేను నిలబడతాపురావ్వా చూడండి నిలబడటం వే లేవటం వేరే నిలబడటం వేరే ఇక్కడ మనం మూడు విషయాలు మనం చూస్తే ఒకటి ఏమంటే నువ్వు లేచి చక్కగా నిలబడమన్నాడు దేవుడు కానీ ఇక్కడేం చేస్తాడు దేవుడు నా పక్షంగా రోషంగా ఎవరు నా నిలబడ ఎవరు లేస్తారు తర్వాత ఎవరు నిలబడతారు చూడండి లేవటము నిలబడటం కింద ఉంటాం చూడండి మూడు విషయాలు మనం చూసి ఒకటి ఏంటంటే ఆయన స్వరం విన్నప్పుడు నువ్వు లేచి నిలబడాలా నిలబడ్డం లేవాలా లేచిన నువ్వు నిలబడాలా అది లేవటం ఏంది రెండు ఒకటేగానే కనిపిస్తూ ఉంటుంది లేవటం అన్నప్పుడు లేచిండు కానీ నిలబడుతున్నాడా కాబట్టి అంటే మనం అర్థం చేసుకోవాలా నువ్వు మనం ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం అన్నప్పుడు మనం ఏ ఆయన స్వరం మనం విని ఆయన వాక్యానికి మన విధేత చూపించి మనము విని కమ్ములు పోతున్నామా అంటే నిలబడే విన లేచే జీవితం అది లేచే జీవితం అది కానీ నిలబడే జీవితం ఏంటంటే అక్కడి నుంచి ఇంకొంతకు ముందుకు వెళ్ళిపోవాలంటే ఆయన పక్షంగా నువ్వు చూడండి ఎందుకంటే ఏసు ఎందుకు నిలబడినప్పుడు ఏసు ప్రభు ఆయన సెలవు శిలువులోకి ఎత్తబడింది కదా ఆయన ఆయన సెలవు వేసి పైకి లేకున్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన ఆకర్షించుకున్నాడు మనం చూస్తాం యోహన్ యోహోన్సు మనం చూస్తాం యహంస వార్తలు మనం చూస్తాం వాక్యం కాబట్టి నువ్వు నిలబడితేనే దేవుని దేవుని యొక్క వెలుగు అనేకులకి అది కనిపిస్తుంది నీ ద్వారా దేవుడు తన వెలుగును నీలో పెట్టి నేను నడిపిస్తాను అందుకే మనం ఆయన ఆయన పక్షంగా మనం నిలబడాలా ఎందుకంటే అనేకులు ఎందుకు నిలబడలేకపోతున్నారు అన్నప్పుడు దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు కాబట్టి మనం నిలబడగలుగుతున్నామా ఒకరోజు నిలబడుతున్నామా లేకుంటే రెండు రోజులు నిలబడుతున్నామా మనం అర్థం చేసుకోవాలా చూడండి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఎంతో శ్రమలకు పడిపోతూ ఉంటారు అడిగిపోతూ ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే మనం ఒట్టి మనం లేస్తాం అంతే కానీ నిలబడలేకపోతున్నాం అంటే స్థిరంగా ఉండలేకపోతున్నాం మనం నిలబ నిలబడే వాళ్ళు అనుకుంటున్నామే కూడా మనము మన స్థిరంగా ఉండింది లేదు ఎందుకంటే ఆ కాలంలో ప్ర ప్రజలు అట్లా జీవించారు వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినప్పుడు శిక్ష వచ్చినప్పుడు వాళ్ళు ఎంతగానో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ప్రభు పక్షంగా వస్తారు తర్వాత మళ్ళీ వాటి నుంచి మళ్ళీ యథావిధిగా జీవిస్తున్నారు అండికే పౌలు అంటాడు వారు పడిపోనట్లు మనం కూడా ఎవరో పడిపోద్దు అంటాడు ఎందుకంటే ఆయన రాకడ్డ దినాల్లో మనం ఉంటున్నాం ఎండు టైంలో మనం ఉంటున్నాం కాబట్టి మన ఆత్మీయ జీతాన్ని మనం సంపూర్ణంగా మనం బలపరుచుకోవాలనే విషయం ప్రభు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి ఏచ్కేలకు దేవుడు ఒక పైన అప్పు చెప్పిండు నువ్వు పోయి దగ్గరికి పోయి ప్రకటించాడు మన నిన్న మనం చూసినాం ప్రకటన కన్నా ఐదో అధ్యయంలో చూసినాం కదా అక్కడ అదే పుస్తకం రాయబడింది కానీ అక్కడ యోహన్ భక్తుడికి దేవుడు చూపిస్తున్నాడు ఆ దూత చేతులైన పుస్తకాన్ని తీసుకోమన్నాడు అక్కడ అక్కడ తీసుకొని అక్కడ ఏం రాయబడిందో మళ్ళా పోయి ప్రవశించమంటాడు అక్కడ అంటే యోహాను ప్రకటన గంధం ఏడు సంఘాలు రాసినప్పుడు తర్వాత మళ్ళా పోయి ప్రవశించింది ఎక్కడ ఆయన కానీ అక్కడ వాక్యం అట్లే ఉంది నువ్వు మళ్ళా పోయి ప్రవశించాలా అని అక్కడ చెప్తాడు అక్కడ రాజుల గురించి ప్రజల గురించి జనుల గురించి నువ్వు ప్రకటించాలని చెప్తుంది అక్కడ కాబట్టి ఈ వాక్యాలు ఈ సత్యం బయలుపరిచబడిన మనము ఈ సత్యం స్వీకరించిన మనము అందులో ఏం రాయబడిందో తెలుసుకోవాలా అందులో ఆయన బయలుపరిచేది ఏ రీతిగా మనం తెలుసుకోపోతే రాబోయే దినాల్లో మనం ఏ రీతిగా మనం ఆయన సేవకుడిగా మనం సిద్ధపడాలా అనే విషయము మనం గ్రహించలేం కాబట్టి ఆయన ఆయన సంధిలో మనం ఆయన సమయం గడిపి ప్రభ ఏం ఏం రాబోతుంది ఈ మీద ఒకదవం ప్రభ నాకు చూపించి ప్రభావన్ని మనం ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు మాట్లాడుతూ అందులో ఏం రాయబడింది అది భూలోకం అది ఎగిరిపో పుస్తకం భూలోకం శాపం బయలుదేరిందని కాబట్టి ఆ శాపమును ఎవరు ఆపాలా ఎందుకంటే శిక్ష మరణం పాపం వచ్చే ఖచ్చితంగా మరణం ఖచ్చితంగా రావాల్సిందే కానీ దేవుడు ఆయన కృప చూపించిండు ఆయన కృప ఇచ్చిండు అందరికీ పాపక్షమాపణ ఇచ్చిండు ఆ విధానము కానీ ఆ పాపక్షేమ పని విధానము మనుషులు ఈ రోజు కూడా తెలుసుకునే స్థితులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా కానీ ఖచ్చితంగా శిక్ష వస్తువు మీదకి కాబట్టి ఆ తెలియని వారికి ఎవరు చెప్పాలా ఈ లోపం మీద శాపం వస్తుంది నీ జీతాన్ని చక్కబెట్టుకోవాలా నువ్వు పాపం నుంచి విడుదల పొందాలా ను ఆయన ఆయన రక్షకుడుగా స్వీకరిస్తే నీకు నిత్య లేకుంటే ను నశించిపోతావు ఎవరైతే ఏసు ప్రభుని ఆయనను అంగీకరిస్తారు వాళ్ళంతా రక్షింపబడతారు నశింపక నిత్య జీవం గలవార అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం మీరు నశించిపోకుండా ఉండాలంటే మీరు రక్షింపబడాలంటే ఏసు ప్రభు మీరు స్వీకరించండి అని అది మనం ప్రకటించాలంట ఇస్రాయల్ ప్రజలకి దేవుడు చెప్తుందా ఏహెచ్కేలకి దేవుడు చెప్తుంది కాబట్టి ఆయన తెలుస్తూ వాళ్ళెంత తిరుగుబడుతు కానీ ప్రవక్తగా దేవుడు చూపించుతున్నాడు ను పోయి ప్రకటించు వాళ్ళకి అంటే నా యొక్క నువ్వేం నేర్చుకున్నావో వాటి అన్నిటి నువ్వు దేవు పోయి నువ్వు ప్రకటించు అని దేవుడు ఇస్రాయల్ ప్రజలకి వర్తమానం పంపాలని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ పుస్తకాల గురించి మూడు మూడు దిక్కలు మనం చూస్తాం పాత నిబంధనలు చూస్తాం ఆ కూడా చూస్తాం కాబట్టి అందులో ఏం రాయబడింది ఎన్నో శాపము ఎంతో మహావిలాపంలో ఈ లోకం మీదకి ఎంత భయంకరమైన శిక్ష రాబోతుంది కాబట్టి మను వాటించి నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే మనం వెళ్ళి దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలా కాబట్టి నిన్నటి దినం మనం చూసిన ఒక వాక్యం రాత్రి ఒక వరద చెప్పిడు మనం చూసిన వాక్యం అది కాబట్టి లోకాసు వార్తలో చూసిన వాక్యం అది లోకాసు వార్త ఎనిమిదో ఆ వాక్యం ఏ శ్రభు ఆ వాక్యాన్ని జ్ఞాపం చేస్తుంది మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే కదా ఎప్పుడు కూడా మనం ధ్యానించిన వాక్యమే కాబట్టి ఏం చెప్తున్నాప్పుడు పదహారు వచ్చినం చూడండి ఎనిమిదో అధ్యయం పదహారు వచ్చినంలో ఎవడను దీపస్తంభమును దీపస్తంభమును ముట్టించి పాత్రలో కప్పివేయడు చూడండి ఎవడైనా దీపస్తంభను ముట్టించి దీపస్తంభం ముట్టించి పాత్రలో కప్పివేయడు మంచం కింద పెట్టడు కానీ వెలుపలకి వెలుపలకు వచ్చే వెలుగు అగపడ దీపస్తంభం మీదనే దాన్ని పెట్టును చూడండి అంటే ఈ వాక్యం దేని సాదృష్టంగా మన ఏ రీతికి మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి ఎవరో దీపస్తంభం ముట్టించి పాత్రలో కప్పివేయడంట పాత్ర ఇక్కడ పాత్రలో కప్పివేయడం అంటే మనం అర్థం చేసుకోవాలా ఇక్కడ దీపస్తంభం ఉంది తర్వాత పాత్ర ఉంది తర్వాత ఇంకా ఏముంది అక్కడ మంచం కూడా ఉంది చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు దీపస్తంభం అన్నప్పుడు మనం ఒక స్తంభం లాగా మనం ప్రకటనగా మనం చూస్తాం కదా నా దేవుని ఆలంలో వాన్ని ఒక స్తంభంగా చేస్తా అన్నాడు కాబట్టి దీప స్తంభంలాగా దేవుడిని తయారు సంఘానికి కాబట్టి సిరసలాగా వెలుగులాగా ఆయన ఉన్నాడు నీ మీద కాబట్టి దీపస్తంభం మీద దీపం ఉంది కాబట్టి దీపం ఏసు ప్రభుత్వాదృశ్యం కాబట్టి నువ్వు స్తంభంలాగా ఆయన పక్షంగా నిలబడితే దేవుడిని ఆయన వెలుగుని మీద వెదజలినప్పుడు ఆ వెలుగు ఏం చేయాలంటే అనేకులకి ఆ వెలుపలకి వచ్చే వారికి అంటే ఎక్కడ ఏ వెలుపల నుంచి ఎలుపులకు వచ్చే వారికి అగపడవాలా అగపడాలి మన అంటే వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చీకట్లో ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళకి అగపడాలంటే నువ్వేం చేయాలా నువ్వు లేవ్వాలా ఆ దీపస్తంభం మీద ఆ దీపం ఎట్లా ఉందో అట్లా నేను నువ్వేం చేయాలంటే కప్పి వేయకుండా అందరికి అగపడాలని నువ్వు దీపస్తంభం మీదనే అంటే దాని అర్థమైంది ఎవరైనా మన ఇళ్ళలో మనం చూస్తే కదా పాత కాలంలో ఉండే ఒక స్తంభం ఉండే చక్కతో చేస్తుంది దాని మీద ఒక బుడ్డు పెట్టేటోళ్ళు లాంందరూ అట్లా పెట్టేటోళ్ళు అన్నట్టు ఎందుకు పెట్టేటోళ్ళు అంటే ఆ మధ్యలో పెడితేంటే ఇల్లు మొత్తం వెళ్తే వస్తూ ఉంటుంది అన్ని మనకు వస్తువులు కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు కాబట్టి మనం ఆత్మీయంగా చేసుకున్నప్పుడు మనం కూడా వెలుగులాగా దేవుడు లోకంలో పెట్టిండు కాబట్టి ఆ వెలుగులు మనం ఏం చేయాలంటే అనేకులు వెదజల్లే మనం ఉండాలా అనేకులు చీకట్లో నుంచి వాళ్ళు బయటికి రావాలా ఈ వెలుగు దగ్గరికి రావాలా అన్నప్పుడు ఆ వెలుగు వెలిగితేనే కదా కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు అనుకోండి ఆ చీకట్లో ఉన్న వ్యక్తి ఒక చీకటి ఉంది కటిక చీకటి ఉంది ఆ చీకట్లో నుంచి ఎక్కడో ఒక వెలుగు కనిపించింది అనుకో ఎక్కడో ఫలాన్ దూరాన కొంత దూరాన్ని వెలుగు కనిపించింది అనుకో అప్పుడు ఏం జరుగుతుంది ఆ వ్యక్తి ఏం చేస్తాడు అయ్యో ఇంత భయంకరమైన చీకట్లో నేను కాబట్టి ఆ వెలుగు దగ్గరకు పోవాలని ఆ వ్యక్తి ఏం చేస్తాడు ఆయనలో తపన కనిపిస్తూ ఉంటాడు ఎంతో తపన కనిపించి ఆ వెలుగు దగ్గరకు పరిగెత్తా ఉంటాడు చూడండి అంటే చీకట్లో అంటే ఎవరు కూడా ఇష్టం లేదు కాబట్టి ఎందుకు మనుషులు చీకటిని ప్రేమిస్తారంటే వాళ్ళ వాళ్ళ క్రియలు చీకట్లోనే ఉన్నాయి బయటకు వస్తే మేము ఎక్కడ మా క్రియలు కనిపిస్తాయి అని ఇంకా వాళ్ళు సమర్థించుకొని పాపంలో ఉన్నారు కాబట్టి అందుకే భూమిని చీకటి అమ్ముచ్చున్నది కటిక చీకటి జనులు అమ్ముచ్చున్నది కాబట్టి యహోవ వెలుగు నీ మీద ఉదయించిన లేచి తేజరలు అన్నాడు యశ గ్రంథంలో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు అరవై అధ్యాయంలో మనం లేచి తేజర్ల దేవుని వెలుగు ప్రకాశింప చేయాలి అనేకులుగా ఆ వెలుగు దగ్గరికి మనం నటించాలా నువ్వు వెలుగులాగా నువ్వు నిలబడితే ఆయన పక్షంగా అనేకులు ఆ వెలుగు దగ్గరికి వస్తారు చీకట్లో ఉన్నారు మనుషులు కాబట్టి చీకట్లో ఉన్నవాడు ఎవడు కూడా చీకటికి ఇష్టపడడు కానీ వాళ్ళు చీకటినే ప్రేమిస్తున్నారు కాబట్టి ఆ ప్రేమను ఆ చీకట్లో వాళ్ళు వాళ్ళ క్రియలు చెడ్డవయ్యగా ఉన్నప్పుడు ఒక ఎప్పుడు చూసేవాడు ఒకసారి వెలుగు చూస్తే ఏమవుతుంది అరే ఎంతకాలం నేను ఈ చీకట్లో ఉండాలా నేను వెలుగులోకి రావాలన్నా ఇష్టపడతారు ఎందుకంటే ఈ లోకపు వెలుగు కాదండి ఈ లోకంలో లైట్ వేస్తే కనిపించే వెలుగు కాదది అది దేవుని వెలుగు పరలోకపు వెలుగు ఆ వెలుగు మనుషులకు జీవం కల్పిస్తూ ఉంటే వెలుతురు కాదది అది వెలుగు ఆ వెలుగు ఆ నీకుల్ని నుంచి బయట తీసుకోవడానికి ఏ ఆ వెలుగులాగా వచ్చింది ఈ లోకానికి తిరిగి ఆ వెలుగు నీకిచ్చండు నువ్వు ఆయన ప్రతిధిగా నిలబడాలా ఎందుకు నిలబడాలన్నప్పుడు మనుషులంతా తిరుగుబడతానని చేస్తున్నారు ఎంతోమంది చీకటిలో ఉన్నారు వాళ్ళ కమ్ముకుంది కటిక చీకటి చీకటి వేరే కటిక చీకటి వేరు ఆ కడిక చీకటి ఉన్న వాళ్ళకి ఆ వెలుగు కనిపిస్తే ఎవడన్నా బయటకు రాకుంటాడా చూడండి కానీ ఆ వెలుగు కనిపించలేదు కాబట్టి వాళ్ళు ఇంకా చీకట్లోనే ప్రేమిస్తున్నారు ఆ చీకట్లోనే వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు ఒకసారి వెలుగు కనిపిస్తే ఖచ్చితంగా వాడు వెలుగు దగ్గరికి నాడు ఖచ్చితంగా వస్తాడు వాడు చూడండి ఎందుకు ఇంతకాలం వాళ్ళ చీకట్లో ఉన్నారన్నప్పుడు వాళ్ళకు వెలుగు కనిపించలేదేమో అనేక జీవితాల్లో ఎంతోమంది జీవితాల్లో వెలుగు కనిపించింది వాళ్ళు వచ్చారు బయటకు చీకట్లో నుంచి ఒకప్పుడు మన చీకట్లో ఉన్న వాళ్ళ యేసు ప్రభు పేరు చెప్పుకొని మతంలో జీవించడంలో మనం ఒకప్పుడు ఆచారబద్ధమైన జీవితం కానీ ఎప్పుడైతే నిజమైన వెలుగు చూడండి నిజమైన వెలుగని వాక్యం అంతటి మొదటి యోహన సువార్తలు చూస్తే నిజమైన వెలుగు అది లోకంలో వెలుగుచు ప్రతి మనిషిని వెలిగిస్తున్నాను అంటే అంతకుముందు అబద్ధమైన వెలుగు కూడా ఉండచ్చు కదా చూడండి ఎంత మోసకరమో చూడండి అంటే వాళ్ళు మేము అబద్ధమైన వెలుగులో ఉన్నారు ఇంతకాలం ఒక విధంగా చెప్పాలంటే కానీ నిజమైన వెలుగు ఎప్పుడైతే మనకు తాగుతుందో అది ఆ చీకటి పొరల నుంచి ఆ చీకటి పొరల నుంచి మనుషులు బయటికి తీసుకొని ఆ వెలుగు అలాంటి వెలుగు అది ఎప్పుడైతే ఆయన నీకు కనిపిస్తుందో దేవుని వెలుగు కనిపిస్తుందో ఆ వెలుగుతోటి నువ్వు ఆకర్షింపబడతావు ఆ వెలుగే నేను ఆకర్షించుకుంటది చూడండి కాబట్టి ఆ వెలుగు ఎట్లా ఆకర్షించుకుంటుంది మనం వెలుగులాగా ఉంటే కదా ఈ లోకంలో మనం దీ తీసుకొని మన వెలుగులాగా ఉండకుండా వెలుగు నీకు నీకు ఒక క్యాండిల్ ఇచ్చిననుకో నువ్వు వెలిగించుకోవాలా అనే ఇచ్చినప్పుడు ఆ క్యాండిల్ తీసుకొని ఆ బాక్సులో పెట్టేసి ఎక్కడో పక్కడ పడేసినవనుకో అప్పుడు ఏమన్నా అర్థం ఉంటుందా ఉండదు కాబట్టి అనేకులు చీకట్లో ఉన్నారు వాళ్ళకు వెలుగు ఇవ్వాలంటే నువ్వే వెలుగులాగా కరిగిపోవాలా చూడండి ఇప్పుడు వెలుగుందనుకోండి ఒక క్యాండిల్ మనం చూస్తాం ఆ క్యాండిల్ పెట్టినప్పుడు అది కరుగు అది అది ముట్టించినప్పుడు ఏం జరుగుతుంది అది కరుగుతా కరుగుతా కరుగుతా కరుగుతూ ఉంటది అది కరుగుతూ ఉంటది కానీ అది ఎంతవరకు కరుగుతుంది అందులో ఆ క్యాండిల్ ఎంతవరకు ఉంటుందో దాని దానికి శక్తి అంతవరకు అది కరుగుతూనే ఉంటుంది కరుగుతా లాస్ట్కి వచ్చాక మొత్తం కరిగి ఆరిపోతుంది అంటే క్యాండిల్ ఆరి ఆరిపోతానంటూ కానీ ఆ మొదట వెలిగిన దిన నుంచి చివరి దినం వరకు అది వెలుగుతూ ఉందా వెలుగుతూనే ఉంది అంటే మనం అర్థం చేసుకోవాలా మన జీవితాలు కూడా అట్లా వెలగాల ఒకసారి వెలిగింపబడి మళ్ళా పడిపోయే జీవితం కాదు మంది ఎందుకు ఆ వెలుగును అనేకులు పొందుకునే చేతుల్లో అంటే ఒకసారి వెలుగుతుంది వెలుగు మళ్ళీ వెలుగు కనిపించలేదు వాళ్ళు వెతుకుతుందని వెలుగు కనిపిస్తలేదు అన్నప్పుడు వాళ్ళు ఒకసారి వెలిగింది వెలుగు తర్వాత ఆ వెలుగు మళ్ళీ కనిపిస్తలేదు తర్వాత ఏమైంది వాళ్ళు ఆ చీకటికి అలవాటు ఆ చీకటితోనే జీవిస్తారు అదే వెలుగు ఎప్పుడు నీతే వెలుగుతూ ఉంటే అనేకులు ఆ వెలుగు దగ్గరికి రారా ఖచ్చితంగా వస్తారు రోజు చూస్తే అనేకమైన జీవితాలలో అట్లనే ఉంది ఆ ట్రైబల్ ప్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత భయంకరంగా చీకట్లో ఉన్నారో అక్కడ చూడండి వాళ్ళు ఎవరు ఏసు గురించి చెప్పలే ఎవరు ప్రభు గురించి వాళ్ళకి చెప్పలే కానీ ఎవరికైతే దేవుడు ప్రేరేపణ కలిగించిండో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాలలో వెలుగు వచ్చింది వాళ్ళు ఆ వెలుగు తట్టుకు అనేకులు స్వచ్ఛత పొందినారు అదే అదే ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉంటే దేవుని సేవకులు ఆ ప్రాంతానికి వెళ్ళకుండా ఉంటే వాళ్ళకి స్వస్థత వచ్చేటదా వాళ్ళకి ఏ గురించి తెలిసేదా ఖచ్చితంగా తెలివిపోయేడుదే కాబట్టి మన మనం ఎట్లా నువ్వు నిజమైన వెలుగులాగున్నావా అబద్ధమైన వెలుగులాగున్నావా మనం పరీక్షించుకోవాలా ఎందుకంటే మనం తాను నిల్చున్నవాడు అని తలుచుకున్నవాడు పడిపోకుండా చూసుకోమన్నాడు ఎందుకంటే అక్కడ చెప్తున్న యోహాను వార్తలో నిజమైన వెలుగు ఉండేను అది లోకంలో వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుందంట కాబట్టి నువ్వు వెలి మనం వెలిగించాలా ఈ రోజు మనం వెలిగించగలుగుతున్నావు అనేక జీతాల్లో వెలుగును తీసుకురాగలుగుతున్నామా ఎందుకు ఏ హెచ్కెళ్ళతో ఆ ఎందుకంటే వాళ్ళు భయంకరంగా చీకటిని ఉన్నారు వాళ్ళు భయంకరంగా నరకాని పోబోతున్నారు శిక్ష రాబోతుంది కనుక పోయి చెప్పుకోయే వాళ్ళకి హేచ్కెళ్ళి అని దేవుడు ఏ హెచ్కెళ్ళి అక్కడ ఏ హెచ్కెళ్ళి ఎంత ఎంత భయంకర శిక్ష రాబోతుంది ఈ లోకం కాబట్టి ఆనాడు యేచికలు చూపించు ఇష్టపది కాలంలో ఈ ఈ చివరి కలు మనకు ఈ యుగ సమాప్తులు ఈ ఇక్కడి నుంచి ముందు రోజులు ఏం జరగబోతుందో కూడా ఖచ్చితంగా తెలియపరుస్తారు ఎందుకంటే ఆ వాక్యం చెప్తుంది కాబట్టి మనం యోహన్ కాలంలో యోహన్ చూడగలిగినది కాబట్టి అంతవరకు చూడగలిండి ఆయన కానీ ఈ కాలంలో ఏం జరగబోతుందో మనం చూడాలా లేదా ఖచ్చితంగా చూడాలా అంటే ఏ రీతిగా మనం చూడగలుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి వాల్ కాలంలో వాళ్ళు ఆ రీతిగా మీరు బయలుపరిచినారు ప్రా వాళ్ళు చూడగలిగినారు భవిష్యత్ కాబట్టి ఇప్పుడు భవిష్యత్ రాబోయే తరాల్లో మేము ఏ రీతిగా వాళ్ళు మేము ఏం జరగబోతుంది మేము కూడా చూడాలా ఆ వాక్యాన్ని పట్టుకొని మనం చూడాలా కాబట్టి ప్రతి భక్తులు చూడగలిగినారు కాబట్టి మనం కూడా చూడాలా అనే విషయము ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఎందుకు దేవుడు ఆ రీతిగా మనకు చెప్తున్నప్పుడు అనేకులు వెలుగు ఏం చేస్తున్నారు ఆ వెలుగును తీసిపోయి ఏం చేస్తారంట పాత్రల్లో కప్పి వేస్తే కప్పి వేయడంట ఎవడన్నా ఎవడు ఎవరైనా సరే ఎవడైనా సరే సామాన్యమైన జీవితాలు మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఫిజికల్గా మనం చూసుకుంటే ఎవరన్నా చీకటి ఉంటే ఒక దీపం ముట్టిస్తారు ఎవడు కూడా దేశపోయి చీకటి ఉండాలని ఇష్టపడ్డు ఫిజికల్గా చూస్తే కానీ స్పిరిచువల్దా ఫిజికల్గానే ఎవడు ఇష్టపడ్డు చీకట్లో ఉంటా కానీ ఆత్మీయంగా మనం చూస్తే వాళ్ళు ఇంకా చీకట్లో ఉంటే అది తెలియని జీవితం ఆత్మీయ జీవితం అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం ఆత్మీయ జీవితము అర్థం చేసుకోవడం చాలా కష్టం కాబట్టి అలాంటి వాళ్ళకి మరి ఎట్లా వాళ్ళు అంతగా ఇష్టపడరే కానీ వాళ్ళు తెలియకుండా కటికి చీకట్లు ఉన్నరే వాళ్ళు కాబట్టి అది ఎవరు చెప్పాలా వాళ్ళకి విశదీకరించి ఎవరు చెప్పాలా మామూలుగా కొంచెం కరెంట్ లేకపోతే మనం విలవెళ్ళాడిపోతాం కొంచెం ఫ్యాన్ దొరికపోతే మనం విలువెళ్లాడిపోతాం కానీ అలాంటి టైంలో ఎవర ఏదో క్యాండిల్ తెచ్చుకుంటే ఇన్వెటర్ ఇన్వర్టర్ పెట్టుకుంటారు ఏదో రెండు ఏదో లైట్లు ఏదో పెట్టుకుంటారు సెల్ ఫోన్ లైట్ వేసుకుంటమే అలాంటిది వాడు ఆ దానికే చూస్తున్నాడు కానీ వాళ్ళ ఆత్మ వాళ్ళ ఆత్మ చీకట్లో ఉంది వాళ్ళ జీవితం చీకట్లో ఉందని ఎవరు చెప్పాలా అరే నువ్వు ఉంటుంది ఈ వెలుగులో ఉంటున్నావు కానీ అసలేని వెలుగు ఇది కాదు ఇది అబద్ధమైంది ఇది కొంతకాలం ఉండేది శాశ్వతమైన వెలుగు నేను చూపిస్తా ఆయన ఆ వెలుగులోకి నేను ఏ సు ఇదిగో ఆ వెలుగు దేవుని వాకిమెత్తి ఎవర చెప్పాలా మనమేం చెప్పాలి కదా కానీ అనేకులు ఆ రీతిగా చెప్తున్నారు ఎంతోమంది దేవుని బిడ్డలు ఆ కొండ ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాల్లో సువార్త చెప్తున్నారు ఎంతోమంది భయంతో ఎంతో మంది వాళ్ళ జీవితాలలో అలచేతులు పట్టుకుని ప్రభుత్వరకు భయంతో భక్తితోని జీవిస్తున్నారు కానీ అలాంటి సేవ మనం చేయగలుగుతున్నామా లాస్ట్ టైం ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాకే నా ఎట్లా అనిపించింది ఇలాంటి సేవ మనం ఎప్పుడు చేయలే ఏదో ఒకసారి పోయి వచ్చేది కాదు కానీ అక్కడి నుంచే మనం పాఠం నేర్చుకున్నాం వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఎట్లా వాళ్ళ జీవితాలు ఎట్లని ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళు దుష్ట శక్తులు భయంకరమైన డిమెంట్స్ అక్కడ మనుషులు పీడిస్తూనే అంత భయంకరంగా వాళ్ళ రక్తం దాగుతున్న వాళ్ళు అంత భయంకరంగా వాళ్ళు క్షీణించిపోతున్నారు చిన్న చిన్న చేతులు చిన్న చిన్న కాళ్ళు సన్న కాళ్ళు వాళ్ళ ముఖంలో ఆకారమే లేదు అంత భయంకరంగా వాళ్ళు పీడింపబడుతున్నప్పుడు కానీ మన వెలుగు దేవుడు పెట్టి ఏం లాభం ఆ వెలుగును మనం వాడుకోకపోతే ఆయన మైమ కాబట్టి ఆ చీకట్లో ఉన్న వాడికి మనం వెలుగులోకి తీసుకురావాలా కాబట్టి నిజమైన వెలుగు ఉంది అది మనుషుని వెలిగిస్తుంది లోకంలో ప్రతి ఒక్కరికి వెలిగిస్తుంది కాబట్టి ఆ వెలుగుని తీసుకొని రావాలా ఆ వెలుగులోకి అనేకులు తీసుకొని రావాలా ఇక్కడ అదే వాక్యం చెప్తుండో ఎవడైనా దీపమును ముట్టించి పాత్రలో కప్పి ఎవడు కూడా కప్పిడంట ఏ వ్యక్తి కూడా కప్పివేడు వాడి పాపంలో ఉన్నాయి ఎవరికి ఎక్కడైనా ఉంది ఎవడైనా ఉన్నాయి ఎవడు కూడా చీకటి ఇష్టపడ్డు కానీ ఇక్కడ ఏం చెప్తాడంటే మంచము కింద పెట్టరంట చూడండి రెండు విషయాలు చూస్తున్నాయి ఒకటి పాత్రల్లో కప్పి వేస్తున్నారు రెండోది మంచం కింద పెట్టడంట అంటే రెండు చేయరు ఎవరు కూడా ఒకటి మంచం కింద పెట్టరు ఒక పాత్రలో కూడా పెట్టరు కప్పి పెట్టరు అంటే ఒక ఇదం చెప్పాలంటే ఆ వెలుగుని ఆర్పేసుకోరు క్లియర్గా చెప్పాలంటే అంటే దేవుడు నీకు వెలుగు ఇస్తే నువ్వు ఏం చేస్తుంటే ఆ వెలుగు నువ్వు ఆర్పేసుకున్నా నువ్వు మంచం కింద పెడుతున్నావు ఎక్కడో పెడుతున్నావు చూడండి ఏముంది అక్కడ మంచం కింద పెట్టడు కానీ లోపలికి వచ్చు వారికి లోపలికి వచ్చ వారికి వెలుగు అగపడు వల్లనని దీపస్తంభమే పెట్టుదురు ఇందాక బయట ఇందాక ఏం చెప్తుంది అక్కడ ఆ వెలుపలకి వచ్చేవారు కనుంది ఇక్కడ ఇక్కడ ఏముంది లోపలికి వచ్చే అంటే వెలుపలంతా నుంచి వస్తున్నారు వాళ్ళు చీకట్లో నుంచి ఆయన వెలుగులోకి వస్తున్నారు చూడండి ఆ వెలుగు ఆ చీకట్లో ఉన్న వాళ్ళకి లోని లోపల వారికి అగపడ వెలుగు అగపడ వల్లనే దాన్ని పెట్టుదురు పెట్టును చూడండి కాబట్టి వాళ్ళకి వచ్చే వాళ్ళకి వెలుగు దారి చూపించాలా ఇప్పుడు మనం నైట్లో ఎక్కడికైనా వెహికల్ వేసుకొని పోతుండే చీకట్లో ఉంటే లైట్ లేకపోతే మనం పోతామా లైట్ వేస్తుంటే ఆ లైట్ కనపడేంత వరకు మనం ఏం చేస్తాం దాన్ని పట్టుకుని పోతూ ఉంటాం ఒక్కసారి లైట్ ఆడిపోయింది అనుకో మన పరిస్థితి ఏం కావాలా ఆత్మీయ జీవితం కూడా అంతే వెలుగు నీలో లేకపోతే నీ జీవితం ఎక్కడ ముగిస్తేదో తెలియదు కాబట్టి ఆ రీతిగా ఉంది మనుషుల్లో జీవితాలు కాబట్టి అంత భయంకరమైన శిక్షలో వాళ్ళు పాల్గొందపోతున్నారు కాబట్టి మనం ఆ శిక్ష ఆ చీకటిమైన నరకంలో నుంచి ఆ బి ఆ బానిసత్వం నుంచి ఒక దృష్టిని నుంచి మనం ఏం చేయాలంట ఆయన వెలుగులోకి తీసుకొని రావాలంట చూడండి ఎందుకంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా చీకటి దగ్గరికి ఇవ్వడ పోతాట ఎవరు పోరు సరే పోతారు ఏ రీతిగా పోతారు ఏదో ఒక టార్చ్ సాయం తీసుకోనో లేకుంటే ఏదో లైట్ పెట్టుకొని పోతారు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో ఆత్మీయంగా ఇప్పుడు అర్థం చేసుకోవాలా శరీర ఫిజికల్ గా అర్థం చేసుకుంటే చీకటి గల చీకటి దగ్గర చోట ఎక్కడ పోరు పోతారంటే లైట్ వేసుకొని పోతే నీకు అంతగా అనిపిస్తూ ఉంటది ఫిజికల్ గా ఇప్పుడు స్పిరిచువల్ గా దాన్ని అర్థం చేసుకుంటే ఆ చీకటిలో నువ్వు అంటే కటిక చీకటమైన జనుల మధ్యలో ఎంత భయంకరమైన ఆ చీకటి శక్తులతోనే నువ్వు వాళ్ళ బంధకాలను అంటే వాళ్ళ వాళ్ళ ఆత్మలోకి నువ్వు పోతు అంటే వాళ్ళ ఆత్మను నువ్వు చూస్తున్నావు వాళ్ళ ఆత్మ ఎట్లా ఉందో పచ్చితు కాబట్టి ఆ చీకటిలో నుంచి వాళ్ళని నువ్వు వెలుగులో తీసుకురావాలంటే నువ్వు చీకట్లో పోవాలా లేదా అంటే చీకట్లో పోవటం అంటే ఇప్పుడు నువ్వు చీకట్లో పోవాలంటే ఎట్లా పోతావు ఖచ్చితంగా నీకు వెలుగు ఇందాక వెలుగేంది టార్చ్ లైట్ వెలుగు కానీ ఇప్పుడు వెలిగేంది ఆత్మీయ జీతంలో ఏసుప్రభు వెలుగు ఆయన వెలుగులాగా నీలో ఉన్నాడు అప్పుడు నువ్వేం చేయాలా ఆ చీకటి గల చోట్ల పోతే ఆ వెలుగులో అంతా ప్రత్యక్ష పాలతో పడతావు నీ అంతా దేవుడు చూపిస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళని అక్కడికి వెళ్ళి నువ్వు బయటకు తీసుకొని అందుకే యోహోన్ను పేతురు రాసిన పత్రికను చూస్తాం తెల్లవారి వేకువ చుక్క మనం చూస్తాం ఎక్కడ చూస్తాం అది పేతు రాసిన పేతు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం చూడండి స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు చూడండి తెల్లవారి వేకువ చుక్క మార్నింగ్ స్టార్ అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి ఏసు ప్రభు నీలో వేకువు చుక్కలాగా నీ హృదయంలో వెలిగించు వరకు ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చే దీపమైనట్టున్నది చూడండి దేవుని వాక్యం నీ హృదయంలో వేకువు చుక్కలాగా ఏసు ఉదయించినప్పుడు నీలో వెలుగులా ఉన్నప్పుడు ఆ మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోట వెలుగుచ్చే దీపం కాబట్టి ఫస్ట్ నీ హృదయంలోకి రావాలా ఆ వెలుగు తర్వాత ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగులాగా ఉన్నట్టు దీపమై ఉన్నది అనంటే ఒక వెలుగులాగా ఉండాలంట ఫస్ట్ ఫస్ట్ మనం వెలగాల తర్వాత మనలో నుంచి వెలుగు ఆ వెలుగుని చీకటి ఆ వెలుగే వేసుకోవే వాక్యం కాబట్టి ఆ వాక్యం ఏం చేయాలంటే చీకటి చోట్ల వెలుగించు దీపం అంటే ఆ చీకటిని తొలగించేదే దేవుని వాక్యం ఆ చీకటి చోటను వెలగాల ఈ ఒట్టిగా వెలుగున్న చోట వెలుగుతే లాభం ఉంటుందా ఇప్పుడు లైట్లు ఉన్న కాడికి పది లైట్లు లాభం ఉంటదా ఎంత కాస్ట్లీ లైట్ వేసినా కానీ వెళ్తురుంది వెళ్తురున్నా కానీ లైట్ వేసిన వనుకో ఇక్కడ ఒక లైట్ వేసిన వనుకో ఒక్క ఏమైనా లాభం ఉంటుందా అయిపోయి మనం అర్థం చేసుకోండి ఒకప్పుడు అట్లా చేసారు శిష్యులు అభిషేకం పొందిన వాళ్ళంతా ఒక దగ్గరే కూర్చొని సేవ చేసిండు కానీ దేవుడు చూసిండు వీళ్ళు ఇంకా ఇక్కడెక్కడే తిరుగుతున్నారని ఎరుసంలో కరువు పెట్టేసిండు తర్వాత హగబు అనే ఒక ప్రవక్త వచ్చి ఆ కాలంలో ఉన్నారు ప్రవక్తలు కానీ కనిపించరు వాళ్ళు ప్రవక్తల్లా కనిపించారు ఈ కాలంలో ఉన్నారు కాబట్టి కనిపించరు వాళ్ళు ప్రవక్తను నేను ప్రవక్తను చెప్పుకునేది కాదు వాళ్ళ ప్రవక్తనే కాదు కాబట్టి పాత నిర్మాణ కాలంలో ప్రవక్తులు చెప్పుకున్నారు ఆ రీతిగా వాళ్ళు ఎవరో కూడా తెలియదు పలాంటి దగ్గర ప్రవక్తలను తెలుసుకొని నేను ప్రవక్తను ఎవరు చెప్పుకోలే ప్రవక్త చెప్పుకోలే కాబట్టి మనం కూడా అట్లనే ఉండాలా అనే విషయం మన ప్రవక్తులం కానీ వాళ్ళ గుణగణాలు వాళ్ళు ఎట్లా జీవించారో దాన్ని పట్టుకో మనం ముందుకు వెళ్తున్నాం ప్రభు కృపను బట్టి కాబట్టి ఆ వెలుగు వెలుగు వెలుగు దగ్గరే వెలుగు వస్తే ఏమైనా లాభం ఉంటుందా ఈ రోజు కూడా మనం గుంపులాగా ఒక దిక్కడే ఉంటే గుంపులాగా ఒక దక్కడే ఉంటే అభిషేకం పొందిన పది మంది ఒక దక్కడే ఉంటే ఏమైనా లాభం ఉంటుందా ఆ చీకటి గల చోట్ల పోయి వెలిగితే అప్పుడేమైతుంది ఆ చీకటి పారిపోతుంది వెలుగున్నకాడ లైట్ వేస్తే వెలుగు వెలుగే ఉంటుంది కాబట్టి అందులో ఈ చీకటి లేనికాడ నువ్వు లైట్ ఉంటే ఏం లాభం కానీ నువ్వు వెలగాల్సింది ఎక్కడ చీకటి గల చోట్ల వెలగాల వెలగాలంట మన ప్రభు ఈరోజు హెచ్చరిస్తున్నాడు కాబట్టి అనేకులు వాళ్ళ వెలుగును ఆర్పేసుకున్నారు ఆత్మను ఆర్పకడి అన్నాడు వెలుగుని మనం వెద చెల్లేవర్లాగా ఉండాల కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలా ఎందుకంటే లోకం అంతా చీకట్లో ఉంది అందుకే ఏ హెచ్కే ఆ దేవుడు మాట్లాడతాడు శిక్ష రాబోతుంది కాబట్టి యాజకులు ఏం చేసినారు యాజికులు పోయి వెలుగుతలేరు దేవుని ధర్మశాస్త్రాన్ని వాళ్ళు బోధించలేదు వాళ్ళు వాళ్ళు అబద్ధాన్ని మనం చూస్తాం జక్రేగన్మంలో వాళ్ళు అబద్ధాన్ని బోధించి ధర్మశాస్త్ర అంటే యాజకులు అంటే ఒక దూతలు లాంటి వాళ్ళని వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ గ్ర ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని మార్చివేసి వాళ్ళ సొంతానికి వాడుకొని జనుల్ని తప్పుదోవ పట్టించారు వాళ్ళు కనుక దేవుడు అందుకే ప్రవక్తను దేవుడు ఏపల్సిచ్చింది ఈ రోజు కూడా ఆ రీతిగానే జరుగుతుంది కాబట్టి మనం ఏ రోల్ తీసుకుంటాం మనం మనం ఏ రోల్ తీసుకోవాలా చీకటి చోట్ల వెలుగుచొని దీపంలాగా దేవుని పెట్టిండు ఆ చీకటి ప్రాంతాలకు నువ్వు వెళ్ళాలా నిన్ను చూస్తేనే చీకటి శక్తులు కదిలిపోతాయి దుష్ట శక్తులు చూస్తే నువ్వు భయపడి పారిపోతాయి ఎందుకంటే ఆయన వెలుగునీలో ఉంది వెలుగున చోట చీకటి ఉండలేదు ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెలుగును ధరించుకున్న నీవు ఆ చీకటి గల నువ్వు నువ్వు అడుగు పెట్టగానే ఆ చీకటి శక్తులన్నీ పారిపోతాయి కాబట్టి అలాంటి అలాంటి పవర్ దేవుడు మనకు అనుకరించింది కదా కాబట్టి దేవుడు ఎన్నో విషయాలు మనకు ఆ రీతికి మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరుచుకోవాలా ఎందుకంటే ఆయన రాకడం బహు త్వరగా ఉంది కాబట్టి మనం సిద్ధపడాలా ఇంకా ఎన్నో ప్రాంతాల్లో చీకటి చోట్లు ఉన్నాయి కాబట్టి ఆ వెలుగులాగా దేవుని వాక్యం మనం తీసుకుని ఆ ఆ చీకటి చోట్ల ప్రకటిస్తే ఆ వెలుగు అనేకు అనేకులను ఆ చీకటి నుంచి వెలుగేస్తుంది ఆ నిజమైన వెలుగే ఏ సుఖరిస్తుంది కాబట్టి మన ప్రభు ఆ వెలుగు ఆయన వాక్యాన్ని మనం ప్రకటిస్తే ప్రతి ఒక్కరు ఆ వెలుగులో దగ్గరికి ఆయన ఆకర్షించుకుంటాడు ఎందుకంటే చూడండి దుష్టుడు కూడా చూడండి మనం ప్రార్థన చేయకపోతే కార్యం జరగదు కదా ఎవరో ప్రార్థన చేస్తే మన జరుగుతూ ఉంటాయి కానీ వాడు ప్రార్థన చేసుకోడు కానీ మన వాడి కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి వాడు ఎప్పుడైతే వాడంతటా వాడు ప్రార్థన చేస్తాడో ఇంకా వాడికి కాపుదాలు ఉంటుంది కాబట్టి ఎంతకాలం మనం ప్రార్థన ద్వారా దేవుడు ఉంటాడు ఎందుకంటే వాడు కూడా తెలియాలి కదా సమస్య పోయింది అనుకో వాడు మర్చిపోయి యథావిధిగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి సైతాన్ని ఏం చేస్తాడు వాడు వాడు ప్రార్థన చేయలేదు కదా ఖచ్చితంగా నేను వాడు పట్టుకుంటా అని పట్టుకుంటాడు వాడు చూడండి కాబట్టి అందుకే మన ఈ విషయాలు మనం వాళ్ళకి చెప్పాలా మీరు ప్రార్థన చేయాలా మీరు దేవుని ప్రార్థన చేయాలా మీరు మోకలించి ప్రార్థన చేయాలా విన్న వాక్యం పట్టుకొని మీరు ప్రార్థన చేయాలి మీ జీవితాలు ప్రభు సమర్పించుకోండి మీరు పాపాలు ఒప్పుకోండి ఆయన ఆయన మీరు స్వీకరించండి అని ఎవరైతే వాళ్ళు ఆయన వాళ్ళకు మన అట్లా ప్రార్థన నేర్పిస్తామో ఆ రీతిగానే దేవుడు నడిపిస్తూ ఉంటారు లాస్ట్ లాస్ట్ ఆ ట్రిప్ లో ఆ విషయం దేవుడు మాకు బయలుపరిచింది అనేక మన చాలా దిక్కులో మనం పోతాం కానీ సువార్త తీస్తాం మనం ఎప్పుడు కూడా పాపాలు ఒప్పిపించిన నాకు అనిపించింది నేను ఎప్పుడు ఆ రీతిగా ఒప్పించ వాక్యం చెప్పిన వాళ్ళు ఆదరించిన గలకి వచ్చినా కానీ తెలియని వాళ్ళకి వాళ్ళ పాపాలుస్తే వాళ్ళు వాళ్ళొక దేవుని యొక్క ఆయన ఆయన మాట ఆయన పలికినప్పుడు ఏసేవ మాట పలికినప్పుడు వాళ్ళకి జీవం కలుగుతూ ఉంటుంది వాళ్ళ మార్పు కలుగుతూ ఉంటుంది వాళ్ళ పాపం అంటే వాళ్ళు ఏందని తెలుసు వాళ్ళు అప్పుడు పాపం అంటే తెలియదు మేము ఇంకా బానే అనుకుంటారు తప్పు చేయాలి అనుకుంటారు కానీ వాళ్ళ ఆత్మ చరితంతో నిండింది పాపంతో నిండు అని అప్పుడు వాళ్ళ ఆత్మలను గ్రహించగలిగి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉంటాయి కాబట్టి అది ఆ విధానం మనం నేర్పించాల మనుషులు మన కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యం దించిన కాక మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ దీపం స్తంభం గురించి మనం ఇంకొకసారి మనం ఆయన కృపను బట్టి మనం ధ్యానిస్తాము అంతవరకు దేవుని కృప మనకు అందరికీ సాధాకాలంతో ఆమె దేవుడి యొక్క చిన్న వాక్యం దాకా ఆమె పరిష్ల ప్రేమల కృతజ్ఞత దేవా ప్రభావం మరి నీ యొక్క స్వాతంత్రం మేము కూడా ప్రకటించాల ప్రభావ నీ యొక్క వెలువని ప్రభావ ఇతరులకు మా ద్వారా అద్భుతాల చక్కించండి దేవాయ మరి నీ సన్నిధి నుంచి ప్రభావ అనేకులం కూడా ప్రభావం నడిపించేలాగా ప్రభావ మమ్మలం బ్లజ చేయాలి ప్రభావ ఆశీర్వాదించభా నీక స్తోత్రం నీకే బలాలైనా దేవాయప ప్రతి ఒక్క బిడ్రీ యొక్క సత్యం గురించడానికి ప్రభావం మరి నీ యొక్క సత్యం వాళ్ళు ప్రభావ వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రభావ వినదగిన చోళ్ళని అనుగ్రహించిన ప్రభావ నీకే స్తోత్ర నీకు వందరాల ప్రభా నీకే కృతజ్ఞత స్థోత ప్రభావ సర్వశక్తి మంత్రుల నీకు వందరాల ప్రభా దేవాయత్ ప్రభావం ప్రభా వారికి అందరికీ కూడా ప్రభావృతి నామన్న మ్యారేజెస్ జరగాల ప్రభావ దేవాయచ ప్రభ సంతానం లేని వారికి సంతానం దయచేని ప్రభావ దేవాయచ ప్రభావ మరి దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రభావ నీ యొక్క ఆస్తు సంపూర్ణ స్వస్థత దయచ్చింది ప్రభా దేవ యత ప్రభావాన్ని ఆత్మ ప్రభావిష్ట నుంచి కాపాడండి ప్రభావం నీక స్తోత్రం నీకే వల్లనైనా ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా అభిషేకించి సేవలు వాడుకోండి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా పరిశుద్ధాత్మని కుమ్మరించండి ప్రభావ్రభ చివరి వరకు ప్రభ ఊపిరి ఉన్నంత వరకు ప్రభా నీ ఆరాధించే బిడ్డలుగా ప్రతి ఒక్క తయారు కావాలనైనా ఏచు ప్రభా మరి అబద్ధమైన పూజ నుంచి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డలు బిడ్డలు పొందాలని ప్రభావ యొక్క సత్యం గురచే మనుషులు వాళ్ళ కళ మరి ఆత్మ నేతలు చేతను మార్చిన ప్రభావ నీక స్తౌతం నీకే బందైనా సర్వశక్తి మంత్రీకు వందే మా ఏ ప్రభా దే విధంగా ప్రభా ఆ యొక్క వ్యాక్తన్ విషయాన్ని కూడా ప్రార్థిస్తున్న ప్రభావ మీరు మమ్మల్ని తప్పించిన ప్రభావ మమ్మల్ని మీరు రక్షించాలి ప్రభావ ఏ ప్రభా ఎలాంటి అబ్బాయి రాకుండా ఉండకు ప్రభావ మీరు మాకు సహన ప్రభా ఏ ప్రభా ఇంకా ప్రభా మేము మీ యొక్క ప్రభా ఇంకా మేము నీలం కావాలి ప్రభావ ఇంకా మేము ఎదగాల ప్రభా ఇంకా మేము వెళ్ళటం ప్రభా నీ యొక్క కృపకనికరం ఆ పట్ల చూపించని నీ యొక్క ఘోరమైన మర్మాన్ని మాకు బయపరిచని ప్రభా సమైన జ్ఞానం మాకు దాయి ప్రభా ఏ ప్రభావ మరి పందు ప్రభావ విద్యలో పెట్టుకుంది స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుల సర్వనపుణానికి అబ్రహా ఇస్తాకి యాకబుల గొప్ప దేవా కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకు వన్నాలు ఇస్తాయ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా ఇక సమయంలో ప్రభావ మీతో మీ గడిపే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఇక సమయం ప్రభా నైనా మీరు మాకు అనుగ్రహించినా ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వందాలి ప్రభావ నీకే కృతజ్ఞతల థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ నాడు ప్రభావ వాకిందరూ మీరు మాతో మాట్లాడిన ప్రభావాడు హెచ్కెళ్ళతో మీరు మాట్లాడిన ప్రభా నరపు నువ్వు చక్క కలిసి నిలబడమన్నారు ప్రభా రీతిగా నిలబడాలా ప్రభావ నా తనేస్రభ ఎందుకు నిలబడాలని విషయం మీరు మాతో మాట్లాడిన ప్రభా ఇంకా ఆత్మలోతులకు ఇంకా అనేక విషయాలు వాక్యం నుంచి మాకు బయలుపరచండి ఆయన అనేక అన్నలేసయ్య గొప్పదేవ అనేకులు చీకటి గల చీకట్లో ఉన్న ఆ చీకటి గల ఆ వెలుగుచ్చి దీపం లాగా వాక్యం ఉండాలని మీరు మాతో మాట్లాడిన ప్రభావ అనేక చోట్ల మీ వెలగాలేసి ప్రభావ వెలుగు ఉన్న దగ్గర మీ వెలిగిది కాదు ప్రభావ వెలుగులేని చోట ప్రభావ ఆ చీకటి గల చోట్లు మీ వెలగాలేసి ప్రభావ ఆ వేకు మా హృదయంలో మీరు ఉదయించని ప్రభావ మీ వెలుగును మీరు నింపుకొని ప్రభావ మీ వెలుగును మేము అనేకులు మేము పంచాలా ప్రభావ అనేకులు మేము ప్రకటించాలా ప్రభావ అలాంటి సేవా చేతులు మమ్మల్ని నడిపించండి ప్రభావ మీరు అక్కడ తొరిగింది ప్రభావ మీ సిద్ధపడాలా మమ్మల్ని నిలబెట్టండి ప్రభావ చక్కగా కఠిన గోడలాగా మేము ఉండాలి ఇసు ప్రభావ మాలో ఎలాంటి వంకరతను ఉండదు ఇసు ప్రభావ అయినా మీరు మఠబుడి దించినప్పుడు అక్కడ రెండు గుంపులు విడిపోయినాయి ప్రభావ అయినా ప్రభా గోడ మీద మీరు ఉన్నారు ప్రభా గోడ లక్ష మంది స్వాదేశం ప్రభావ ఆ గోడ శిరస్సు ఉన్నారు వెలుగులాగా ఉన్నారు ఓ ప్రభావ నీకు అందాలి ప్రభా అయినా మా మేము కూడా ప్రభా ఆయన మాకు శిరస్సులాగా మీరు ఉన్న డేసవప్రభ నా తన దేశ ప్రభ మీ వాక్యానికి సాధించడం అట్టగూడు మీ కొలతకు సాధించం ప్రభావ మీ కొలతకు తగినట్లు మేము కూడా చక్కగా నిలబడాలా ప్రభావ చక్కగా నిలబడితేనే ప్రభావ మీ ఆత్మ మాలు ఉంటుంది చక్కగా నిలబడితేనే ప్రభావ మీకు స్వరమే వినగలం చక్కగా నిలబడితేనే ప్రభావ మీకు సత్యాన్ని మేము ప్రకటించగలం ప్రభావికలకు ప్రభావ ఎన్నో విషయాలు చూపించినారు ఆ గ్రంథం చాపబడింది అదే తీసుకున్నాడు ప్రభా ఏదో విషయం బయలుపరుస్తున్నారు నా తను యోహాన్ బయలుపరిచినారు ప్రభా ఎంతో మంది భక్తులు మేము బయలుపరిచినాను యుగ యుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటున్నాం ప్రభావ ఎంతో భయంకరమైన శాపం బయలుదేరింది ప్రభ ఎంతో భయంకర తెగులు రాబోతున్నాం రాబోయే దినాలు భయంకరంగా ఉంది ప్రభావ అయినా ఇసుకో అన్నిటించే ప్రభావ మా దేశాన్ని కాపాడిన ప్రభావ అనేకులు కాపాడబడాలంటే ప్రభావ మీకు సువార్థ మేము ప్రకటించాల మీ వెలుగులాగా ప్రభావాల మందులు నిలబడాల ప్రభావ ఆ వెలుగు దగ్గర పరిగెత్తుకొని రావాలి మీరే ఆ వెలుగు ప్రభావ ప్రతి బిడ్డ మీరు ఆ రీతి ఆకర్షించుకోండి అలాంటి విశేషమైన సేవ అందరి ద్వారా జరిగించని ప్రభ గ్రూప్లో ఉన్న ప్రతి బెదర్శిని వాళ్ళ దీవించి ఆశ్రవదించే నూతన అభిషేకం నూతన జ్ఞానం నింపండి ప్రవ్వ ప్రతి బిడని ప్రభావ మీ కొరికి గొప్ప సాక్షులుగా నిలబెట్టుకుని ప్రవ్వ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించేలాగా సహాయపడండి నా తండ్రి నా దేవ మా ఆత్మ ప్రవ మా జీవము మాకు శరీరం ఏకం కూడి ప్రభ ఏకమై ప్రభ నేను సిద్ధించాల ప్రభావ నా ఈశయం మీకు పరిశుధాత్మక మీద చోటు మీ ఆత్మ చేత మీరు నడిపింపబడాల తండ్రి అలాంటి ఆత్మీయమైన ప్రపంచంలో మేము అడుగుపెట్టి ముందుకు పోవాలా ప్రభా తండ్రి మీరే మాకు సహాయకులకు నడిపించే మన ప్రాదిష్టం ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా పరియాలించి దాన్ని బట్టి నీకు వందాలి ప్రభావన్ని వాటి మా హృదయాలు మేము భద్రపరచుకోవాలా ప్రభా అనేకులు వాటి మేము లేకుంటే ప్రభావ మేము కూడా ప్రభావ మంచ దీపం పెట్టినట్టే అది కొంచెం మా దీపం మీద పాత్ర కట్టినట్టే ప్రభావ రీతి మేము ఉండద్దు ప్రభావ ఈ రోజు ప్రభావ మేము అనేకులకు మీ వెలుగుని ప్రకటించే వారి లాగా దీపస్తంభం లాగా ఓ ప్రభా కొ ఎట్లా కరిగిపోయిందో ప్రభావ ఆయన ఐసు ప్రభా అది కరిగిపోతున్న ప్రభావ ఎంతో మందికి వెలుగునిచ్చిన ప్రభావ మా జీతాలు కూడా ఆ రీతిని ఉండాల ప్రభావ ఆయన మేము ఆ రీతిగా మా జీతం మీ త్యాగం చేసుకోవాల ప్రభావ అనేకులు మీరు మీ చెంత నడిపిస్తాం మా జీతాలు ఆ రీతిగా త్యాగం చేసుకోవాల ప్రభావ అంటే త్యాగపూరితమైన జీతాన్ని మాకు అందరికీ అనుగరించమని ప్రాధిష్టమైన వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వస్థపరిచిన ప్రభావ వాళ్ళ పాపను క్షమించండి ఆకర్షించుకొని ప్రతి బిడ ప్రభావ అట్లా మీ కనికిరణం చూపించినైనా మీరే ఒక వ్యా మీరే కాపాడండి స్వస్థపరచండి వ్యాక్సిన్ నుంచి కూడా ప్రభావ గొప్పదనం కాపాడి మా దేశాన్ని కాపాడు మమ్మల్ని అందరినీ కాపాడండి మీ కృపలో భద్రపరచుకునైనా మీ కృప వెంబడి కృపను మా కనుగరించినైనా నీకు మీరు ఆఖరి దినాలు మేము ఉంటున్నాం మా పిలుపు మా ఏర్పాటు మీరు ఇచ్చే నచ్చి మరీ జాగ్రత్త పడి జీవించాలా అంతే దినాలు మీరు శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభ ఈ శ్రమలలో ప్రభ ఎవడు కూడా ప్రభావ కదిలింపబడకుండా ప్రభావ పత్తి బిడ ప్రభావ మీ కొరకు జీవించాలా విశ్వాసంతో సాగి సాగిపోవాల పతి శ్రమని జయించాలా ప్రభావ ఇద్దరు షూరు లాగా మేము తయారు చేయని ప్రభావ నా తండ్రి నా దేవానికి వాళ్ళు ఈ శ్రమ రాబోతుందని ఆ పై నుంచి అయ్యో పూర్ణివాసులకు శ్రమ అని ఆ పక్షిరాజు పై నుంచి ప్రభావ కేకలు వేస్తున్న ప్రభావ ఆ రీతిగానే ప్రభావ మేము అనేక చోట్ల వెళ్ళిపోవా మీకు బాకానాథం వదల ఈ లోకం శ్రమ రాబోతు అనేక చోట్ల ప్రభావ దిగ్గరగా మేము ప్రకటించాలా ప్రభావ అరణ్యములకు కేకలాగా మేము ఉండాలా ప్రభా నా తండ్రి ఏసయ్యే వనాన్ని చెల్లిస్తాం ప్రభా పెళ్లి కుమారుడు త్వరగా వస్తుంది అందరు సిద్ధపడండి అరన్ను ఒక కేక వినకూడని ప్రభావ అర్ధరాత్రి వేల ప్రభావ బుద్ధి గల వారు బుద్ధిలో కానీ ఎవరో కేక వేస్తున్నారు ప్రభావ ఎదుగు ఇదిగో పెళ్లి కుమారుడు త్వరగా వస్తున్నాడు ఆయన నేను ఆ కేక వేసేది లక్ష నాలుగు వందల గుంపులు మీరు మాకు కాబట్టి ఆ చీకటి కాలం శ్రమల కాలంలో కేకలు వేసే ఉండాలా శ్రమల కాలంలో సువార్త ప్రకటించే ఉండాలా ప్రభావ అందరు నిద్ర కోరుతున్నారు అందరు కునికి నిద్రిస్తున్నారు బాబా ఆయన ఇసుప్రభ ఆక సత్యం మీరు నాకు చూపించినారు నా తండ్రు ప్రభావం చీకటి కాలంలో శ్రమల కాలంలో ఓ ప్రభావ మీ రాకడ గురించి మేము కేకలు వేయాల అనేకులు మీ రాక మీద సిద్ధపరచాలా ప్రభావ అనేకులు మీతో మేము నడిపించాల ప్రభావ అలాంటి కేకలు జీవితం ఓ ప్రభావ మాకు అందరికి అనుగ్రహించే అరణ్యములకు కేక వేయాలేసే ప్రభావ స్వరమే వినిపించాలా అనేకులకు ప్రవ్వా ఓ ప్రభావ మీకు ధ్వజమెత్తాల ప్రభేసుక్రీస్తు ప్రవ్వ నా తన మీ నామాన్ని చూపించాలా ఉన్నతమైన మీ నామం తట్టు అందరూ ఆకర్షించు అక్షణం పోగల ఓ ప్రభావ అలాంటి అభిషేకం మాకు అందరికి కనిపి హరితమే నిలబడాల ప్రభావ పక్షంగా మనం నిలబెట్టండి బలపరచని ప్రభావ మా మేము బలహీనమైపోతున్న ఒక దశలో ప్రభావము బలపచ్చండి మీరు బలవంత దేశ ప్రభ మేము బలహీనమైన మీ యొక్క బలాన్ని మాకు అనుగ్రహించి నిలబెట్టండి ప్రభావ చక్కగా మనం నిలబెట్టండి ప్రభావ ఆయన చివరి వరకు మీకు జీవించాలా ఓ ప్రభావ అంతవరకు మీరు సహించాలా ప్రభా అలాంటి ఆత్మీయమైన జీతంలో మమ్మల్ని నడిపించి మీరు అక్కడ సిద్ధపరచుకున్న ప్రాదిష్టమైన నా దేవస్సు ప్రభా ఈ మంత్లో ప్రభా పుల్లల చెరువున ప్రాంతంలో ప్రభావ మా చెల్లైన ప్రాంతంలో ప్రభా మీ స్వార్థ పరిచయం మీకు వెళ్తుందిగా మీరే మార్గం సారాలు చేయండి ప్రభావ నా తండ్రి యొక్క బిడ్డలకు ప్రభావ సువార్థ ప్రకటించాలా మీ వెలుగు మీరు ప్రకటించాల ప్రభావ శీకర శక్తులు పటాపంచలు అయిపోయి వెలుగు రావాలి అనేకలు మీ వాక్యం ప్రతి తండ్రి ప్రతి బిడ్డ మీరు ఆ రీతిగా రక్షించుకోవాలని ప్రాంతిస్తారు ప్రతి బిడ్డను నూతనంగా మీరు అభిషేకించని ప్రభావం మార్గం సరళించని ప్రభావ ప్రతి ఆటంకాలు కొట్టివేసే ప్రభావ మీ సువార్థ ప్రభావ మీ మహమార్దం అక్కడ జరగాల దుష్ట శక్తిని కూలిపోలేసే ప్రభావ మీకు రాజ్యం అక్కడ అనేక ఆత్మల్ని చెందు రక్షింపబడాలా ప్రభావ అలాంటి గొప్ప కార్యాలు మీరు అక్కడిని జరిగించి దిని వంత ప్రభావ మీకు సాయం చేతి నడిపించి ఓ ప్రభావ మీకు మీరే పది పనులు మాకు విజయం అనుకరించి ఆయన ఎంతమంది రాలే స్థితిలో ఉన్నారు కాబట్టి మీరు బలపరిచని ఆశీర్దించండి వాళ్ళ ఉద్యోగ స్థలాల్లో వాళ్ళ పని బట్లు అంతట్లో విజయం అనుకరించే ప్రభావ తిరిగి ప్రభ మీ సంధికి వచ్చి మీ శించే బిడ్డ దాయించమని మీరు ఆకులు అందరు చింతపరచుకోమని త్వరలో ఆయన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామూన ప్రార్థించిన తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన కృప సమాధానం నడుపుంటే మనకు సదాకాలం తోడేది కాక ఆమెన్ ఆమెన్ సార్ చంద్ర సార్ ఆమెన్